ం శ్రీగురుభ్యో నమరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ వత్దశంకరంకంకర సహనాభవ సహనౌర్నస్సు సహవీంకరవై ఎస్వినధీతమస్సు మావిషావై ి శాంతి శాంతి అథ చతుర్థాధ్యాయస్ తృతీయం జ్యోతిర్బ్రాహ్మణం మీరు గృహదారణ్యోపనిషత్తు మన తెలుగు పుస్తకం ఉన్నది దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఈ పుస్తకంలో తెలుగు లేదు కేవలము భాష్యమును మంత్రాలే ఉంటాయి సంగ్రహం చేసిన భాగం మీరు అది ఫాలో కావచ్చు కానీ అది ఫాలో అయిన సందర్భంలో మీరు హైలైట్ చేసి పెట్టుకోవాలి ఏ పోర్షన్స్ ఇక్కడ ఉన్నాయో కంపేర్ చేసుకుని హైలైట్ చేసుకుంటే మీకు తెలుగు అనువాదం ఎదుర్కొండా కనపడుతూ ఉంటుంది ముందు మంత్రం అంటున్నాం జనకగుంహ వైదేహం యాజ్ఞవక్యో జగామా చాలా సింపుల్గా ఉన్న చూడండి మంత్రం జనక మహారాజు విదేహ దేశాధిపతి ఇదే వైదేహ అంటే విదేహస్ రాజా అన్నమాట విదేహ దేశాధిపతి అయినటువంటి జనక మహారాజు వద్దకు యాజ్ఞవల్క్య మహర్షి వెళ్ళినాడు అవుతుంది ఇప్పుడు ఆ పేర్లోనే అందం ఉన్నది విదేహ అంటే దేహాభిమానం లేని వాళ్ళు జన్మి ఉండే ప్లేస్కి విదేహానికి విదేహపురం ఇప్పుడు మీరు ఆలోచించండి ఏదైనా హోటల్లో అందరూ టిఫిన్లు చేస్తున్న హోటల్లో మంచి టైంలో ప్రవేశించారనుకోండి అక్కడ ఉన్నవాళ్ళందరూ ఏ అభిమానంతో ఉంటారు కొత్త కొత్త అభిమానంతో ఉంటారు ఆ అభిమానం అలా ఉంటుంది కదా హాస్పిటల్ వార్డులో ప్రవేశించారనుకోండి అక్కడ ఏ అభిమానంతో ఉంటారు దేహాభిమానంతో ఉంటారు దేహము రోగాలు వాటిని బాగు చేసుకోవటం అవసరమే ఏది దీంట్లో అనవసరమైనది ఏది లేదు అభిమానంతో ఉంటారు సపోజ్ యజ్ఞం చేసి యజ్ఞశాలలోకి వెళ్ళారనుకోండి అక్కడ రుత్విక్కులు వాళ్ళందరూ కూడా యజమానుడు వాళ్ళందరూ కర్తృత్వాభిమానంతో ఉంటారు మేము ఈ కర్మకు కర్తలము అనే అభిమానంతో ఉంటారు మీరు ఎప్పుడైనా చూశారా ఈ దేవాలయాల్లోనూ అక్కడ కర్తృత్వాభిమానంతో ఉంటారు మీరు కనుక గమనించారా లేదా అది వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ భాష వాళ్ళు ఎక్కపోవచ్చు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పెళ్లి చేస్తారు అక్కడ భక్తులందరూ ఏ అభిమానంలో ఉంటారో మనం దేవుడు పెళ్లికి మనం కర్తాలి అనే అభిమానంలో ఉంటారు అలాగే ఏదైనా ఒక డ్యాన్స్ ప్రోగ్రాము దాన్ని ఎంజాయ్ చేస్తున్నారనుకోండి అక్కడుండే జనులందరూ ఏ ఉంటారు భోక్తృత్వ అభిమానంతో ఉంటారు మానవుడు ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక అభిమానాన్ని నెత్తిమీద వేసుకుని వ్యవహరిస్తూ ఉండడము మనం ఎదుగుడు అయితే వేదాంతులు దీన్ని సంగ్రహంగా ఎలా చెప్తారంటే దేహము మనస్సు ఆత్మ అని చెప్పారు మూడు ట్రైపార్టైట్ అని వర్ణించాడు ఓ మహాత్ముడు మానవుడు ఇదే ట్రైపార్టైట్ ఎంటిటీ అంటే వీడిలో మూడు భాగాలు ఉంటాయి ఆ మూడు యొక్క కలయితే మనుషులు మూడు దేహము మనస్సు ఆత్మ ఆత్మ అంటే తెలివి అని అర్థం తెలివి ఉన్నది కదా ఆ తెలివియే ఆత్మ చాలా సింపుల్ దేహం అంటే తెలుస్తుంది కదా తెలుసుకోండి మనస్సు అంటే ఏమిటో చెప్తాదనండి మనస్సు అంటే మీకు తెలుసు అయినా ఇంకోసారి చెప్తానండి మనస్సు అంటే ఏమిటో ఎప్పుడైనా మీరు మీ బుర్రలోకి తొంగి చూసినట్లయితే మీకు ఇలాంటి అనుభవం కలుగుతుందా కలగట్లేదో చెప్పండి ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీన్ని మనం పరిష్కరించుకోవాలి అది ఇంకా పరిష్కారం కాలేదు అదొకటి అలా పెండింగ్లో ఉంది అని ఈ రకమైన రణగుణ ధ్వని మీకు వినపడుతూ ఉంటుందా లోపల లేదా అలాగేమీ లేదా అలాంటి రణగుణ ధ్వని మీకు వినడానికి మీకు అనుభవంలో ఉన్నమాటనా లేకపోతే అలా నిశ్చిలంగా విశాలమైన ఆకాశంలోనే కథలిక ఎలా ఉందా ఎలా ఉంది రణగుణధ్వని వినబడుతుందా అదే మనస్సు ఆ నాయిస్ ఇక్కడ నాయిస్ ఇన్నర్ నాయిస్ ఆ నాయిస్ ఏముంటుందంటే ఇప్పుడు అన్ని భోజనం అయిన భోజనానికి ముందే ఉంటుంది ఇంకా అక్కడ భోజనం కాలేదు భోజనం వడ్డీ చేస్తే బాగుండమో ఉంటుంది ఆ నాయిస్ వాళ్ళు ఒడిస్తూ ఉన్నా సరే కంగారు అయిపోయింది భోజనం అయిపోయిన తర్వాత మనం కొంచెంసేపు విశ్రమం తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని ఏదో చేయాలి ఆ పని అవలేదు అని అంటూ ఉంది ఏమండి అదే ఇప్పుడు సరే పని పూర్తి చేసి వచ్చేసారనుకోండి ఏమిటో ఈరోజు సాయంకాలం మా మిత్రుడు ఒకరిని కలవాల్సి ఉంది ఆ పని అవ్వలేదు అని ఇంకేదో ఉంటుంది రాత్రి పడుకునేదాకా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆ లోపల పడుకునే ముందు ఇంక ఇప్పటికీ పడుకుని నిద్రపోవాలి రేపు పొద్దున్న ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి అంటుందా అందా అందులో ఆ లోపల నిరంతరము అడ్డు ఆపు లేకుండా ఒక రణగుణ ధ్వని ఒక నాయిస్ ఎప్పుడూ లోపల మీకు వినపడుతూ ఉంటుంది అది మీరు వినడం మీకు అనుభవంలో ఉంది అవునండి దాని ఆ గో లోపల ఉండే గోల ఏది కలదో ఆ గోలయే మనస్సు అదో ప్రవాహం ఆ ప్రవాహానికే మనస్సునికే ఎందుకంటే ఆ ప్రవాహం మీకు తెలుస్తోందా లేదా తెలుస్తో కాబట్టి మీరేం చేయాలంటే ఈ పైన మీకు చిన్న సలహా ఎప్పుడైనా లోపల ఈ గోల ప్రారంభమైనప్పుడు అదిగో మొదలైంది ఇదిగో లోపల నాయిస్ మొదలైంది అని మీరు అనుకోవాలి అలా అనుకుని ఆ నాయిస్తుని మీరు సాక్షిగా దర్శించాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ గోళ కొంచెం తగ్గుతుంది తర్వాత ఆ గోళ ఏమంటే ఎలా ఉంటుందంటే ఇది అవ్వాలి అది అవ్వాలి అంటూ ఉంటుంది ఆ గోళ ఎందుకంటే చలనము కదా చలనము అంటే సంథింగ్ హ్యాస్ టు హ్యాపన్ ఆ గోళ ఎప్పుడు కాలానికి సంబంధించినటువంటి ఇప్పుడెప్పుడే ఏడవుతోంది ఏడున్నరకు వెళ్ళాలి అక్కడ మనం వసం వాడు ఎదురుచేస్తూ ఉంటాడు ఆ విధంగా ఆ గోళంతా కూడా కాల ప్రవాహానికి సంబంధించి ఉంటుంది ఆ గోళ కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ గోలతో మమేకమై ఉంటాం మనం దాంతో ఐడెంటిఫై అయ్యి ఉంటాం అలా ఐడెంటిఫై అవ్వకూడదు మీరేం చేయాల్సి ఉంటుందంటే అదిగో నువ్వు గోళ మొదలు పెట్టే అప్పుడే నేను తెలుసుకుంటున్నాను ఈ గోళ ఇలా ఉన్నది అని ఒక అడుగు వెనక్కి వేసి ఆ గోళని సాక్షిగా దర్శించాలి ఎప్పుడైతే మీరు ఒక అడుగు అడుగు వెనక్కి వేరు అంటే అర్థమైందా వెనక్కి అడుగు వేస్తారా లేకపోతే అలా కాదు కదా ఓకే సాక్షిగా దాన్ని దర్శించాలి మీరు ఎప్పుడైతే సాక్షిగా దర్శించడం ప్రారంభిస్తారో అప్పుడు ఒక షిఫ్ట్ ఒకటి వస్తుంది అదేమిటంటే ఈ గోళ వేరు నేను వేరు ఈ గోళ ఒకప్పుడు అనుకో ఒకప్పుడు అవసరమే ఆ గోళ కానీ మోస్ట్లీ అది అనవసరపు గోళ మోస్ట్ ఆఫ్ ది టైం ఆ గోళకేమీ విలువలేదు అని మీకు తెలుస్తుంది ఆ గోళ క్రమంగా తగ్గుతుంది మీరు కాలప్రవాహములో ఉండేటువంటి ఆ మనస్సు పెట్టే గోల నుండి కాలమునకతీతమైన ఆ ఎరుక రూపంగా నిలిచి ఉంటారు అది ఆత్మ ఈసర ట్రైపార్క్ టైట్ ఎంటిటీ అని చెప్పారు దేహము మనస్సు ఎరుక ఆ ఎరుకయే ఆత్మా సంస్కృతంలో దేనైనా ఆత్మ అంటున్నామో అదే ఆ ఎరుక ఏమండి దాని ఆత్మను ఎందుకన్నారంటే మనిషి దేహమే తాను అనుకుంటాడు కాదు మనస్సు యొక్క గోలయే తాను అనుకుంటాడు అది కాదు ఆ ఎరుకయే మనిషి అటువంటి ఎరుక గలవాడికి అని పేరు ఆ ఎరుపరూపంగా నిలిచి ఉండేవాడికి విదేహ అనిపారు అటువంటి విదేహులు అటువంటి మహాత్ములు ఉండేటువంటి ప్రాంతానికి వైదేహము అని సింబాలిక్ మీనింగు అటువంటి విదేహ నగరానికి మామూలుగా కథలో అయితే అంగవంగ కలింగ ఇత్యాది ఉన్నట్టుగానే విదేహ గలదు ఆ విదేహ నగరానికి జనక మహారాజు ఆయన దగ్గరికి యాజ్ఞవల్శ్యుడు వెళ్ళినాడు సమేనే నవదిష్య ఇది జనక వెళ్ళేప్పుడు అనుకున్నాడు ఈ జనకుడి దగ్గరికి వెళ్తున్నాం మనం వెళ్ళినప్పుడు అల్హ ప్రాణం తెస్తాడు ఇది చెప్పు అది చెప్పు అని చెప్పేసి విసిగిస్తాడు ఏదో ప్రశ్న వేస్తాడు ఆత్మ అంటాడు ఎంతసేపు ఆత్మ బ్రహ్మ తప్ప ఇంకేం లేదు ఆయనకి ఈవేళ ఏమి అడిగినా సరే నేను మాత్రం చెప్పను ఈరోజు మాత్రం పాఠం లేదు ఇంకా అస్తమాను పాఠమేనా ఏమి అని అనుకున్నాడు పాపం తనలో అనుకుని వెళ్ళాడు అథహ్య యజ్జనక వైదేహ యాజ్ఞవల్క్యగ్నిహోత్రే సముదాతే కానీ తీరా వెళ్ళేప్పటికీ జనక మహారాజు అగ్నిహోత్రము యొక్క తత్వాన్ని గురించి చర్చ మొదలుపెట్టాడు అగ్నిహోత్రం అనే కర్మ గలదు అది కర్మనామధేయం ఒక కర్మకే అగ్నిహోత్రము అని పేరు ఈ కర్మ అగ్నిహోత్రం అంటే నిప్పులని అర్థం కాదు ఆ కర్మకి పేరు ఆ కర్మ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే గృహస్థులకే ఉంటుంది ఆ కర్మ గృహస్థులు కానీ వాళ్ళకి అంటే ఇటు బ్రహ్మచారులకు కానీ అటు సన్యాసులకు కానీ దాంతో సంబంధమైన లేదు గృహస్థ వానప్రస్థ వాళ్ళకే పరిమితమై ఉంటుంది ఆ కర్మ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఆ అగ్నిని వ్రేరిచి రెండే ఆహుతులు ఉంటాయి మామూలుగా మీకు లోకంలో పెద్ద పెద్ద యజ్ఞశాలని పేరు పెట్టి ఎవో కర్మలు చేస్తూ ఉంటారు అవి చాలా జటిలంగా విస్తారంగా ఉంటాయి ద్రవ్యప్రధానంగా ఉంటాయి అంటే ఎంత సామాను మనం వినియోగం చేసేవన్నట్టుగా ఉంటాయి మనం నేను చూశాను మనం ఎక్కడనో పెద్ద నిప్పులు కొలిని ఇలాగ పెద్ద అగ్నిహోత్రాన్ని వేయించి దానికి దూరంగా కూర్చుని దూరంగా కూర్చొని వాళ్ళ దగ్గరకు కూర్చుంటే వేడివి చాలా పెద్దది కదా మరి దగ్గర కూర్చోలేదు దూరంగా కూర్చొని ఇంతంత రైస్ బాల్స్ని అలా దాంట్లో హోమం చేస్తావు నేను ఎక్కడో చూసా అంటే ఏమిటి పెద్ద కుండాన్ని నిర్మాణం చేయడం దాంట్లో చెక్కపేళ్లతోటి వాటితోటి పెద్ద విస్తృతమైన అగ్నిని వ్రేల్చుతా దాంట్లో పదార్థములను అతి విరివిగా సమర్పించుట మంత్రం దగ్గర శ్రద్ధుంటే బాగున్నాను వస్తువుని దాంట్లో వేయటం వల్ల ఉన్న శ్రద్ధ మంత్రము ఎడలా విధి ఎడలా ఉంటే ఇంకా బాగుంటుంది మొత్తానికి ద్రవ్యప్రధానంగా యజ్ఞాలు చేస్తూ ఉంటారు కానీ అగ్నిహోత్ర కర్మ అలాగా ద్రవ్యప్రధానం కాదు అంటే మీకు అర్థం అవడం కోసం నేను కంపేర్ చేసి చెప్పాను చాలా సరళంగా ఉంటుంది ఉదయం సాయంకాలం రెండేసార్లు రోజుకు రెండుసార్లు ఉదయ సంధ్య సాయం సంధ్య సూర్యోదయానికి కొంచెం ఇటువ టూలో ఉదయించిన తర్వాతే చేయొచ్చు కొద్దిగా ఉదయం ఆరున్నర ఏడు ఆ ప్రాంతంలో చేస్తారు సాయంకాలం కూడా సిమిలర్గానే ఉంటుంది అగ్నిని రేల్చి రెండు ఆహుతులు ఉదయం ఆహుతులు ఓం సూర్యా ఓం అగ్నయ స్వాహ ఇవి రెండో రెండు ఆహుతులు సూర్యాయ ఇదన్నమ అగ్నయే ఇదన్నమమా త్యాగము అంటారు కానీ ఇంకా సాయంకాలం అగ్నయ స్వాహ సోమాయ స్వాహ అని రెండు ఆహుతులు మంత్రం కూడా చాలా సింపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఓం ఉంటుంది సుస్వర స్వరం ఉండాలి సోమాయ స్వాహ అనుదాత్వం ఇచ్చాది సో ఇవి మంత్రాలు ఇంతే నాలుగు పొద్దున్న రెండు సాయంకాలం రెండు ఇంకా ద్రవ్యమైనటో తెలుసునండి వండిన అన్నము అంటే ఎలా వండుతారంటే చిన్న లక్కపిట తగ్గిన్ని తీసుకుంటారు మెటలతో చేస్తుంటే దాంట్లో చెంచాడు బియ్యం వేస్తారు రెండు చెంచాలు నీళ్లు పోస్తారు పోసి ఆ నిప్పుల మీదే పెడతారు అక్కడే పెడతారు ఇంకా మళ్ళీ ఎక్కడో వండి తీసుకురా కళ్ళ అక్కడే పెడితే అది చూస్తుండగా చూస్తుండగానే అది బుడుగుడు బుడుగుంటూ అది ఉడికిపోతుంది అది ఉడికిన వెంటనే ఓ పొల్లతో దాన్ని ఇలా పట్టలు జరుగుతాడు దాంట్లోంచే పుల్లతోటే పుల్లంటే రాయు పుల్లతోటే తీసుకుంటారు దానికి వండిన అన్నము సంస్కృతంలో చెరువు చెరువు అంటారు చెరువు అంటే చారాసి ఏ ఇచ్చని చెరువు కాదు సంస్కృతం కదా తెలుగు చెరువు కాదు చకారమే చా చెరు వండిలు అద్దాం దాన్ని హోమం చేస్తారు ఏం కష్టం ఉంది పావుగంట పని ఇది అగ్నిహోత్రకరమైన గృహస్థగా ఉన్నంత కాలం దీన్ని చేయాల్సి ఉంటుంది భార్య పక్కన కూర్చోవాలనే నియమం కూడా ఏం లేదు ఆవిడ ఎక్కడో ఆవిడలో అరుగుంటుంది భార్య ఉంటే వీడు గృహస్థై ఉంటే సరిపడుతుంది సో ఈ కర్మ జీవించి ఉన్నంత కాలం చేస్తా గృహస్థగా ఉన్నంత కాలం చేస్తా ఇప్పుడు యావజ్జీవమగ్నిహోత్రంజు హోతి అని మీరు వినుంటారే అవో అదిదే బతుకున్నంత కాలం అయితే బతుకున్నంత కాలం చేయాలని కర్మకాండ వాళ్ళు చెప్పారు యావజ్జీవం అగ్నిహోత్రం జిహోతి బతికి ఉండాలనే కోరిక ఉన్నంత వరకు చేస్తే సరిపడుతుందని ఈశావాస్యం చెప్పిన పువ్వేహ కర్మాన్ని జిజీవిషే చతవిని సమానం నీకు బతికి ఉండాలనే కోరిక ఉంటే నువ్వు ఈ అగ్నిహోత్ర కర్మని చేయి సపోజ్ దేహాభిమానం లేదనుకోండి ఇంకా బతికి ఉండాలనే కోరిక ఉండదు వాడు అగ్నిహోత్రకర్మ చేయక్కర్లేదు మరి వాడి పరిస్థితి ఏమిటి ఈషా వాస్క్యమిదం సర్వం ఏమ త్యక్తేన భుంజీతాహ వాడికి త్యాగానికి అది మొదటి మంత్రం త్యాగం కుదరకుండా నేను ఇంకా కొంతకాలం బతకాలి అనుకున్న వాడికి ఇది జిజీ విషేచ్చత సమాహ నువ్వు ఇలాగే జీవించి ఉండాలని కోరుకోవాలి అంతేగాని నాణ్యత హేతోస్తి వేరే ఉపాయం లేదు నా కర్మ లిప్యతే నరే ఇలా కాకుండా మరోలా నువ్వు జీవించాలి అనుకున్నట్లయితే ఆ కర్మ నీ పీకి చుట్టుకుంటుంది కర్మ లిప్యతే నరే కర్మ పీకిని పట్టుకుంటుంది అని మీకు ఈశావాస్యంలో కనపడుతుంది కాబట్టి మొత్తానికి అగ్నిహోత్రం గురించి కొంత చర్చ కలదు ఇది ఎంతకాలం చేయాలి ఎవ ఎలా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి అని ఈ చర్చ మొదలుపెట్టాడు జనక మహారాజు యాజ్ఞవచ్చుతో అది కథ యజ్ఞనక వైదేహ యాజ్ఞవైక్య అగ్నిహోత్రే అగ్నిహోత్రే అంటే అగ్నిహోత్రే విషయే విషయసత్వమే అంటారు అగ్నిహోత్రం అనే విషయంలో సమూదాతే ఈ సమూదాతే ఏమిటో తెలుసునండి వధధాతువు వధధాతువుకి సంప్రసారణ వస్తుంది ఆ విధంగా ఈ సమూదాతే వచ్చింది ఓకే చర్చ చేశారు ఆ చర్చలో జనక మహారాజు యొక్క ప్రజ్ఞ ఆయన విజ్ఞానం చూసి యాజ్ఞవల్క్యుడు మురిసిపోయినాడు తస్మైహ యాజ్ఞవల్క్య వరము దదవు యాజ్ఞవల్క్యుడు చాలా సంతోషపడిపోయాడు సంతోషపడే నీకు నేను వరమును ఇచ్చిస్తున్నాను అని జనకుడు యాజ్ఞవల్క్యుడికి వరము ఇవ్వడం కాదు యాజ్ఞవల్క్యుడు జనకుడికి వరం ఇచ్చినాడు వరం దదవు నేను చాలా సంతోషిస్తున్నాను నీ ప్రజ్ఞకి నీవు చెప్పిన పని ఒక పని నేను చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అది వరముగా ఇస్తున్నాను అది సహకామ ప్రశ్నమే వం భాష చూడండి ఎలా ఉందా అమురే ఏం ఉండదు కొంచెం జటిలంగా ఉంటుంది గృహదారంగ భాష ఆయన వరం ఏం వరం జనకుడు మహారాజు ఈ వరవించినా ఏమో గోచీపాత బ్రాహ్మణుడు ఏం వరవిస్తాడు ఈయన ఇప్పుడు ఆయన కోరాడు అనుకుని ఈయన ఏమిస్తాడు ఆయనకేం కావాలి ఆయన ఒక కోరిక కోరాడు నేను నాకు నాకు నచ్చిన ప్రశ్న నేను అడుగుతాను సమాధానం చెప్పాలి అదే వర కానీ కామ చూడు ఈ పూటకింక ప్రశ్నలో ఇవి ఏమీ లేవు అనడానికి వీలు లేవు నా వరం ఏమిటంటే ఒక్క ప్రశ్నకి నాకు మీరు సమాధానం చెప్పాలి యాన్యువల్కి ఎలా వెళ్ళాడు నేను ఈ వేళటికి ఈయన ట్రాప్లో పడను ఈయనకి నేను ఇంకేమీ చెప్పను కదా వెళ్ళాడు కానీ వరం ఇచ్చి ఈయన మళ్ళీ ఆ ట్రాప్లో పడ్డాడు సరే మరి వరం ఇస్తానని మాట ఇచ్చాడు కనుక ఆ వరాన్ని ఈ విదేహ మహా జనక మహారాజుకి ఆజ్ఞుడు ఇచ్చినాడు సరే అన్నాడు